కీర్తన మూడు వందల తొంభై రెండు ఒలపక్షము లేనొక్క దేవుడవు హరి నమో నమో నేరిచినా నే నేరకుండినా నీ కారుణ్యమొక్కటే కలది పారిఘంటాకర్ణుని భక్తికి సరిగా చేరి సుఖాదులు చేకుంటిగాన సాధనైనా నే చలమతినైనా నీ పాదమొక్కటే నీ పట్టినది పాదైన వశిష్ఠుభక్తికి సరిగా మేధిని వాల్మీకి మెచ్చితిగాన ఏమిటా శ్రీవేంకటేశైనా నీ నామొక్కటే నే నమ్మినది సామజము భక్తి సరిగా నీవును ప్రేమతో ప్రహ్లాదు పెంచితిగాన